వివాహము జరుగుటకు ఈ మంత్రం మంచి ఉపయుక్తము ఐదు వందల సార్లు చొప్పున పదివేలు జపం చేయుడితో ఈ మంత్రసిద్ధి కలుగును ఓ చాముండే కాళీ కాళీ కుమారి భగమ్మే ప్రయశ్చ